నమే భా దిశ విశ్వసి యోగే భోజ మే తమ ముశ్వర అభ్యాద్శాయ కౌశలాని వివర్షాము భ్యాసపాదవా విభే సయతే కౌశలాన్ని వివర్ధన్ అభ్యాసపాదవా అభ్యాసాయ మనుషికి వస్తువులతో ఉండే రిలేషన్షిప్ సంబంధము అది మనిషి జీవితాన్ని అది శాసిస్తుంది ఆ రిలేషన్షిప్ కనుక రాంగుగా ఉన్నట్లయితే మనిషి జీవితం వ్యర్థమైపోతుంది ఈ భోగ సాధనములను అధికముగా చెందించడంలో అటువంటి రాంగ్ రిలేషన్షిప్ నిర్మాణం అంటే ఆ బాహ్య సాధనములు నా ఆనందమునకు అత్యావశ్యకము అది నేనుదే ఆనందము లేదు జీవితంలో ఆనందమే ప్రధానమైన విషయమే కదా ఎప్పుడైతే సాధనములపై పూర్తిగా ఆధారపడ్డామో ఒక రకమైన సైకలాజికల్ డిపెండెన్స్ వచ్చేస్తుంది తర్వాత ఆ భారతంలో ఒక సంతృప్తి ఒక ఫుల్ ఫిల్మెంట్ అనేది అప్పటికి మనకు అనుకోవానికి రాదు ఎందుకంటే మీరు అభ్యాసం చేసిపోవడం దాంట్లో ఉన్న సూక్ష్మత్వం బాగా దొరుకుపోతాము అంటే ఒకటి ఇప్పుడు గౌరవము దేశవికాలము శీతకాలము అనుకోండి దేవికాలంలో శుకరం పెట్టుకుని ఇలాంటి శుద్ధి వాళ్ళు శీతకాలంలోపారు తప్పకుండా ఇప్పుడు భోగ సాధనాలను అభ్యాసం చేయడం మొదలు పెడితే కిషన్ కర్ర పదికి రాడు ఫ్యాను ఫ్యాన్ పదికి రాళ్ళు ఏసీ కోలరు కూడల తర్వాత ఏసీ ఏసీలో కూడా మదీ కూలైపోకూడదు మదీ కూలు కాకుండా ఏదో కొంత కూలయితే మదీ ఎక్కువ కూల్ అయిపోతుంది అది అనుకోవడం కాదు అలానే ఏసీ ఆపిస్తే ఆ కూలిని తగ్గిపోతుంది అది అనుకోవడం కాదు కాబట్టి ఏసీలో కూడా డైవేషన్ పదో పేరు పెట్టింది కొంతసేపు కూలింగ్ ఉండాలి కొంతసేపు కూలింగ్ ఉండకూడదు మళ్లీ కొంతసేపు కూలింగ్ ఉండాలి మళ్లీ కొంతసేపు కూలింగ్ ఉండకూడదు అని ఆ సూక్ష్మత పెరిగిపోతుంది తర్వాత శాప వేషన్ కొనుక్కునేవాడు ఒకప్పుడు ఇది ఇప్పుడు శాతమే కొనుక్కో మంచం ఉండాల్సిందే మంచం మీద మామూలుగా బలమే కొనుక్కుంటే ఇప్పుడు బలమే కొనుక్కోలేదు దాని మీద పరుకులు కూడా పనికి పాతకాలపు పరుపులు కూడా పనికిటవు స్పెషల్ సరే స్లీపింగ్స్ అన్ని కావలసి ఉంటుంది అపూర్వం మ్యాక్ట్రస్ లాగా కాసు ఉంటే పనికిరా అది కాల రైతుల పైకి రావాలి కాలరీల పైకి నడుము కిందకు పోవాలి నడుము పైకి కావాలి అని అలా ఈ విధంగా మీరు భోగ సాధనములను ఎంత అధికంగా అభ్యాసం చేస్తూ ఉంటారో ఆ భోగముల యొక్క కౌశలము అంటే సూక్ష్మత్వము అంటే సత్యమైన బాగా పెరిగిపోతుంది ఎటువంటి స్థాయికి చేరుకుంటారంటే మీరు ఏ విధమైన కార్ టీచింగ్ సరిపడదు ఏ విధమైన మ్యాట్రస్ సరిపడదు మీరు నిద్ర లేకుండా అక్కడ ఏసీలో పనిచేస్తూనే ఉంటాయి మ్యాట్రస్టులు అద్భుతంగా మంచి మంచి ఖరీదైన మ్యాట్రస్టులు అలాగే ఉంటాయి పాత్ర నిద్ర పట్టకూడదో మీరు కాలక్షేపం చేస్తారు ఆ పరిస్థితిని మీరు ఎందుకు తెచ్చుకున్నాడు అంటే ఈ భోగ సాధనములను అభ్యాసం చేసి చేసి చేసి అలాంటి పరిస్థితులు తెచ్చుకుంటాడు ఆహారం కూడా తిరిగి ఆహారంలో కూడా మీరు మంచి రుచి రుచికరమైన క్వాలిటీ ఫుడ్ కావాలి అని మొదలు పెడితే ఆ క్వాలిటీకి ఒక హద్దు రోజే ఉండదు నేను దాన్ని ఎంత పొడిచేది అది మారిపోతూ ఉంటుంది అంత మంచి మీరు సంతృప్తి చెందిన దాంతో వారం రోజుల తర్వాత అదే సంతృప్తి ఇంకొకటేమో కావాల్సి ఉంటుంది దాంట్లో డెవలప్మెంట్ చేయాల్సి అలాగే కౌశాలము అలా పెరిగిపోతూ ఆ భోగాలు ఏమో అలాగే ఉంటాయి ఇప్పుడు కూడా అలాగే ఒకప్పుడు ఎవరో ఆభరణాలు ఏదో మొత్తం మీద మోటీ ఉద్యోగులకి మెడకి ముక్ అలాగే ఉండేది ఇప్పుడు అలా కాదు ఇప్పుడు చాలా కొత్త కొత్త డిజైన్స్ వచ్చేసి చాలా సోఫిస్టికేషన్ వచ్చేస్తుంది కౌశలము అంటే సోఫిస్టికేషన్ ఎంత సోఫిస్టికేషన్ అంటే చెప్పే వస్త్రములు వస్త్రములలో కూడా చాలా సోఫిస్టికేషన్ వచ్చేసింది ఆ సోఫిస్టికేషన్ ముందు కాటన్ లో మొదలుపెట్టి అక్కడి నుంచి సిల్క్ పట్టులోకి వెళ్లి అక్కడి సింథటిక్ టెర్ల పోలీస్టర్ లోకి వెళ్లి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఎలక్ట్రిక్ కాటన్ లోకి అలాగే సైకిల్స్ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి మనిషి సెటిల్మెంట్ అనేది నేను సెటిల్ అయినాను నాటికే అనుకోవడము అని చెప్పే పరిస్థితి ఉండదు కాబట్టి మీరు భోగములగ పడుతూ భోగ సాధనములను సంపొందించుకుంటే పనిగా పెట్టుకుని అభ్యాసం చేసుకుంటే వాటి సూక్చ్యువేషన్ ఎంత అసలు మీకు ఎప్పటికీ అసలు సంతోషం అనేది ఒక తృప్తి నేను ఒక ఒక వ్యక్తి యొక్క పరిస్థితిని చూశాను అడుగు అడుగున ఏర్పీ పెడుతూ ఉండాలి వ్యక్తి హైదరాబాద్ ప్రశ్నలకు లిఫ్ట్ లో రావాలనుకోండి లిఫ్ట్లో ఏర్ తీయర్పెట్టాలి లేకపోతే మనిషికి శిక్ష పడాలి లోపలికి రాగానే ఆ భూముల దగ్గర ఏర్చియో ప్రయత్పెట్టాలి కూర్చున్న దగ్గర ఏర్చియో ప్రయత్పెట్టాలి కొడుకున్న తోట ఏర్పీ ప్రయత్న తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఏసీలు పెట్టాల్సి ఉంటుంది లంచ్ రూమ్ లో ఏసీ పెట్టాలి కూర్చున్న తోట చేసి అలాగా వాళ్ళ ఏసీలు వాళ్ళ ఎయిర్ పిల్లలు పడేట్ బెడ్స్ సోఫాస్ అంత ఒక్క బాడీని మెయింటైన్ చేయడానికి ఇంత సామగ్రి ఒక్క బాడీ మెయింటైనెన్స్ కోసం పది మంది వర్కర్స్ పనిచేసేవారు జస్ట్ మెయింటైన్ వన్ అయినా కూడా ఆ బాడీ సిక్ అయిపోతుంది నేను అనుకునేవాడి ఆ ఏసీస్ అన్ని అవతల పాదయా మామూలుగా అందరికి మళ్ళా దాడి తీర్చడం ప్రారంభించు నీ లంగ్స్ బాగానే ఉంటాయి ఈ ఏసీలు అన్నీ అవతల పాదేసి అందరిలో ముందు స్కిన్ బాగానే ఉంటుంది అని చెప్పాలని అనిపించు ఆ రకంగా ఆ భోగ భోగ సాధనములపై ప్రాముఖ్యము బాగా పెరిగిపోతుంది పెరిగిపోయినప్పుడు మనిషికి వాక్య వస్తువులతో ఉండే రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా చెడిపోతుంది ఏదో అవసరం వచ్చినప్పుడు వస్తువు తీసుకుని వాడుకుని మళ్ళీ పక్కన పెట్టేట ఉండదు ఆ రిలేషన్షిప్ ఎలా తయారవుతుందంటే సైకలాజికల్ డిపెండెన్స్ అనే స్థితికి చేరుకుంటుంది ఆ స్థితికి ఎప్పుడైతే చేరుకుంటుందో ఆ స్థితిలో వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటారు అనేది సంభవమే కాకుండా పోతుంది కాబట్టి ఒకవైపు ఇంద్రియ భోగములు వాటిపై ఆసక్తిని మనం తెలుసుకుంటు పోతూ మరోవైపు నేను దేవుడికి దగ్గర నేను స్పిరిచువల్ గా పవిత్రమైపోవాలి అని అనుకుంటూ నేనేమో ఆత్మస్వరూపాన్ని పొందేయాలి అని అనుకుంటూ దానివల్ల ఏమవుతుందో మనస్సులో ఒక భయంకరమైనటువంటి లైగుత్యము కాంట్రడిక్షన్ నిర్మాణం అయిపోతుంది అని వన్ సైడ్ యూఆర్ పర్సూయింగ్ ప్రాపంచ విషయ భోగముల ఎంత పరుగులు తీస్తూ మరోవైపు ఆత్మా బ్రహ్మానికో వస్తే ఆ కాంట్రడిక్షన్ లో వచ్చాడు చాలా భయంకరమైన కాంట్రడిక్షన్ లో పడిపోతాడు మనిషి తర్వాత ఆ ఒక్కసారి ఆ కాంట్రడిక్షన్ లో పడితేడంటే వాడు సత్యముగా తెలుసుకునే సామర్థ్యాన్ని కోల్పోతారు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఈ ఇంద్రియ భోగములకు ఇంత లోతుగా ఎందుకు బాధ్యశమైనాము అనే ప్రశ్న ఎంచుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది మనం చిన్నప్పటికే మొదలుపెట్టిన ఒక జీవితకాలంలో ఈ ఇంద్రియ భోగముల యొక్క అభ్యాసము అంటే వాటిని వెంట పడుతా ఆ రకంగానే జీవితాన్ని గడిచేబెట్టి ఒక స్టేజ్ వచ్చినట్టు అది యొక్క సుఫిస్టికేషన్ బాగా జరిగిపోయినది అది మనసు సెంటే అది కూడా అన్నాను తేషంద్రియ భోగముల యొక్క కౌశలాన్ని లోతైన మెలకు వాళ్ళు అభ్యాస పాటలా నిరంతరముగా వాడుత యొక్క ఇంద్రియ భోగాలు ఉంటేషాం అంటే ఇంద్రి భోగాలు అది టాపిక్ పైన వాటి యొక్క వాటి యొక్క అంటే పైన చెప్పారండి ఇంద్రియ భోగంలో గురించి ప్రసక్తి వాటి యొక్క స్పౌషల్ అనుభవం అంటే నెలకు వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను అమెరికాలో చూశాను కార్ లో వేడిగా ఉంటే కూల్ చేయాలి కూల్ గా ఉంటే పూజ చేయాలి ఇక్కడ కార్లలో కూల్ ఉంటుంది హీటింగ్ ఉండదు అమెరికాలో హీటింగ్ ఉంటుంది కూల్ ఉంటుంది వెదర్ కూడా అలాగే ఉంటుంది మామూలుగా చలికాలం ఉంది అనుకోండి సెవెంటీ టూ పెడితే బయటకు వెళ్ళి లోపల వెళ్ళి పెట్టుకోండి సెవెంటీ వన్ పెడితే సెవెంటీ పెడితే తట్టుకోలేదు సిక్స్టీ నైన్ పెడితే చలి చలి చలి ఇప్పుడు చలి తట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు సెవెంటీ కి సిక్స్టీ నైన్ ఫోర్ పెడితే అమౌంట్ దగ్గర పెట్టాలి అది సరిపడుతుంది మన సంపూరు గంటల ఆభిప్రాయాలు ఉందనుకోండి సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ పెట్టి నడిపిస్తూ ఉంటాయి వరద పడే ఎంతో ఉంటుంది ఎడిగా ఉన్నట్టుందిరా అంటాడు అంటే అప్పుడు సిక్స్టీ నైన్ పాయింట్ ఫోర్ కు పెడితే ఫోర్ట పెడితే అలాగే బాగా గడుస్తుందో అంటాడు అప్పుడు మళ్ళీ సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ కు వెళ్ళాలి అంటే వాడి యాక్చువల్ రిక్వైర్మెంట్ సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ కూడా కాదు ఇంకా ఏదో ఇంకా ఫైవ్ ఫ్రీ లెక్క అవసరం అది లేదు ఇంకా ఉంది అవి ఆ స్టేజ్కి ఎప్పుడు వస్తుందంటే అభ్యాసాన్ని బట్ ఎంత గట్టిగా అభ్యాసం చేస్తే అంత కౌశలనం జరిగిపోతాయి అంత లోతైన నెలకు జరిగిపోతారు దాని వల్ల ఎందుకు నేను ఎప్పటికన్నా కూడా దాంట్లోనే ఖర్చు అయిపోతుంది నేను చూశాను అలా నేను ఎవరిలో చూశాను సంసారంలో చూడలేదు సంసారంలో ఊహవుతుందని మనం ఊహించుకుంటున్నాం తప్ప మనం సంసారంలో వాళ్ళు వెళ్ళలో వాళ్ళు ఏంటో ఏం భోజనాలు చేస్తున్నారు మనం ఏం చూస్తున్నారు నేను మామూలుగా ఈ సాధువుల ప్రపంచంలో చూశాను త్వరలో ఎంత గంట కూడా ఎక్కువగా ఉంటుందని మనం ఊహించాల్సి ఉంటుంది ఎంత సోఫిస్టికేషన్ లోకి వెళ్ళిపోతాడంటే భోగి నుండి ఒక్క ఫిషన్ పైన తర్వాత అన్ని పెద్ద సోఫిస్టికేషన్ లోకి వెళ్ళిపోతారు ఇప్పుడు ఈ పరకం వేసారు ఇంకోండి దాని మీద ముక్కంతా కూడా తేడా వచ్చేసింది ఆ బరకలో మోల్డ్ ఎదోంటుంది ఈ బరకాల్ని వెంటనే డ్రై క్లీనింగ్ చేస్తే కానీ నాకు మళ్ళీ ఇది అనుకోవడం కాదు ఎవరు చేస్తారు డ్రై క్లీనింగ్ ఆ క్లిమెట్స్ కలవటం వాళ్ళకు ఒక పది వేల మొత్తం బరకాలు అన్నిటికీ మోల్డ్ అప్పుడు విడికి ఉక్కు బాగా ఉంటుంది ఎంతకాలం ఓ వారం వాళ్ళ ఎర్వాత మళ్ళీ ఉక్కు మళ్ళీ ఈ ముక్కులు ఎక్కడికి అది బాగుపడేది కాదే కాదు ముక్కు బాగుపడాలన్న కొన్ని చూపించిన ముక్కు ఎన్నటికీ బాగుపడదు ఏమి చేసినా అది బ్లాక్ అయిపోతుంది అవుతుంది ఎందుకంటే అలా తయారైతే ఎందుకంటే సహజ స్థితిలో జీవించటం ఎప్పుడూ లేదు ఎప్పుడు కృత్రిమైన జీవనమే ముఖ్యం ప్రతిభి ముక్కులు పోతాయని ఉండితే మోకాళ్ళకు ఒక టాబ్లెట్ ర్స్ అవసరం ఈ రకంగా అమెరికాలో థర్టీ ఎయిట్ పర్సెంట్ పీపుల్ థర్టీ ఎయిట్ సైకోడలిక్ మెడికేషన్స్ లేకుండా వాళ్ళు జీవించాలి అంటే డిప్రెషన్ ఎంజైటీ వనలైన వాటికి డ్రగ్స్ లేకపోతే వాళ్ళ థర్టీ ఎయిట్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ త్రీ పీపుల్ వన్ పర్సెంట్ ఉభయసీబీ చూసుకుంటే బాగా పెరిగిపోయింది మధ్యాహ్న నేను నా పేపర్ లో స్టాటిస్టిక్స్ ఏవైనా రాష్ట్రం చూశాను నేను వెళ్ళినప్పుడు నేను రెండు ఏళ్ళ నుంచి వెళ్ళలేదు గ్యాప్ వచ్చింది టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి అక్కడ ఏమవుతుందో నాకు ఐడియా లేదు పేపర్ లో జరిగా విదేశీ బాగా పెరిగిపోయాయి దాంతో కొత్త కొత్త వ్యాధులన్నీ కొత్త కొత్త మందులు అలా తయారైపోతుంది మీ అవి కూడా అలా తయారవుతుంది ఇండియాలో కూడా చాలా డైబీటీస్ చాలా విస్తారంగా వ్యాపించి ఉన్నదిలో చాలా ఎక్కువ ఇదంతా కూడా మనం కావాలని తెచ్చుకున్నది తెచ్చిన ఎత్తుగా తెచ్చుకుంటే కొంచెం రెగల్ గా ఒక్క బిషను సేదా తుకు ప్రకృతిలో కలిసిపోయి అంటే ఎండొచ్చినప్పుడు ఎండలో తిరిగేటం వర్షం పడినప్పుడు వర్షంలో కలిసిపోవాలి చలి వచ్చినప్పుడు కొంచెం ఉడుకుతో ఇంకోటి తిరిగేటం అంటే వర్షంలో ఒడ్డైపోయి వండిపోమని నా అభిప్రాయం కాదు ఎప్పుడైనా తెలిసినా లేని ప్రమాదం లేదు కలిసి కలిసి కలక తిరిగి చలి కొంచెం చలిని మనం బయట చేయగలుగుతాం అంటే ఎండ పిల్ల డిగ్రీ మీరు ఊహ ఇక్కడ ఫార్టీ ఫోర్ రాదు ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ అక్కడ ఫార్టీ ఎయిట్ తక్కువ ఫిఫ్టీ సిక్స్ దాకా పోతుంది ఫార్టీ ఎయిత్ కి రూమ్ బయటకు వచ్చి కార్ లో వెళ్లి కుట్టినప్పటికీ అప్పుడు చాలా కష్టం వెరీ డిస్ట్రెంట్ చేసేసి ఒక్కొక్కసారి ముందుకు వెళ్లిపోతూ ఉంటాం దానివల్ల ఏమవుతుందంటే బాడీ కూడా కొంత అవుతుంది అకామడేట్ అలా కాకుండా ఈ భోగాలన్నీ బాగా అనుభవిస్తూ పోతాము హై స్కూల్ కాలేజీ అయిపోయిన తర్వాత ఉద్యోగము ఉద్యోగం నుంచి ప్రారంభించి వీరు భోగానుభవంలోనే మొత్తం జీవితం అంతా గడుపుతారు అందుకని వీరి రిటైర్మెంట్ అయ్యేప్పటికీ వీరికి ఏ సిచ్యువేషన్ లో పడదు టెంపరేచర్ పడదు మాయిస్చర్ పడదు హ్యూమిడిటీ పడదు ఎయిర్ పడదు నీళ్లు ఇల్లు ఏమీ కొనకం అలాగంటే ఒక విదూరమైన పరిస్థితిలోకి చేరుకుంటాడు మంచం మీద ఎలాంటి మ్యాటెస్ ఉన్నా ఎదుర్కొంటాడు ఇల్లు ఎలాంటి ఇల్లు ఉన్నా వాళ్ళకి చేర్పడతాడు తర్వాత కొడుకునే పొజిషన్ ఎలాంటి పొజిషన్లో వాళ్ళకి అనుకుంటుంది ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళ ఇదంతా ఈ పరిస్థితి ఇంతటి దుస్థితి అంటే ఇది తన బాడీ మీద తన ఇంద్రియాల మీద తన మనస్సు మీద తనకు ఏ రకమైన లేని ఒక దుస్థితి సైకలాజికల్ డిపెండెన్స్ మనిషికి ఎలా వచ్చింది అంటే అభ్యాసం ప్రాక్టీస్ చేసి చేసి చేసి తెచ్చుకున్నారు కాబట్టి ఎవరిని తిట్టేది ఉపయోగం లేదు ఎన్ని దేవుని తిట్టి దేవతల్ని తిట్టి గ్రహాలను తిట్టి అక్ష మనం అభ్యాసం చేసి చేసి చేసి మనం నెత్తినేదికి తెచ్చుకున్నాము అని అనుకున్నాడు ఆయన ఓకే ఇక్కడ అర్జునుడి ఏంటంటే భోగవాసన విషయంలో వచ్చింది ఈ అంజు ఎవండి ఈ భోగవాసన ఎలా పోవాలి ఆత్మ జ్ఞానం యొక్క వాసన ఎలా రావాలి ఈ సంసార వాసన ఎలా పోవాలి అని అడిగాడు రాముడు వశిష్ఠుడు అంటే వశిష్ఠుని అంటాడు రామ చిరకాలభ్య రామ సంసార వాసన ఈ సంసారం వాసన నీకు తిరుగుతూనే వచ్చిందేమీ కాదు అది చిరకాలం అభ్యాసం చేసి చేసి చేసి తప్పకొచ్చావు కాకి అలవాటు అలా ఒక్క పోట్లో వచ్చే కాకి మీద కాపీ కాకి మీద కాఫీ తాగి తాగి తాగి దాన్ని పట్టుకొచ్చావు కాపీ కానీ జగ్రత్త కానీ టీ కానీ ఏదైతే అది అలా వాసన కాలకాలం కష్టపడి అభ్యాసం చేసి పట్టుకొచ్చావు అవునా మాట మీద మరి ఇప్పుడు దాన్ని ఆపోజిట్ అభ్యాసం చేస్తే వేదాజ్యాన్ని అభ్యాసం చేస్తే ఆత్మ విచారాన్ని అభ్యాసం అంతట అభ్యాసం చేయాల్సింది నువ్వు సంసార వార్తను ఎంత అభ్యాసం చేశావో ఆత్మవిచారాన్ని కూడా అంతలోటుగాను నువ్వు అభ్యాసం చేస్తే గానీ అది న్యూట్రలైజ్ అవ్వదు పాయిన్ న్యూట్రలైజ్ చేయడం రాజ్యంలో పోవడం నిన్న తోము రాజసంలో ఇలా పోవడం తేలిక పది సంవత్సరాల నుంచి తోమని రాజ్యంలోని పోమాలంటే అది ఎప్పటికీ దాటి ఒక రూపు వస్తుంది అది నాకు బాగా ఆశ్చర్యం విస్తూ ఉంటుంది ఇళ్లలో దేవుల్ని తోగుంటూ ఉంటా ఏదో దేవుళ్ళది దానికి ఒక రోజు అలర్ట్ చేసుకుని చెంతపండు పీచు ఇసక ఇవన్నీ బట్టి దేవుళ్ళ నా శుభ్రంగా ఎందుకంటే దేవుళ్ళు ఏం చేస్తున్నారే తప్ప ఇక్కడ దేవుళ్ళు నేను దేవుడు పూజ చేస్తున్నారా తప్ప ఒక సోఫ లేకుండా పడున్నాయి అందులో ఓ రోజు దేవుళ్ళ తో కార్యక్రమం ఇలాంటి దానికే కంచి గరుడ సేవ అని పేరు కలిసిలో దేవుణ్ణి వినియోగించే గరుడీ విగ్రహం అవుతుంది ఎక్కువ దేవుళ్ళు దాని నుండి వైష్ణోదేవాలి వల్ల నేను తెలియదు వాళ్ళు ఇంకా గర్భుడు మీద ఇత్తడి గరువుడు దేవుడు వినియోగితే ఇస్తాను ఆ ఇత్తడి విలువడు దేవుడు వినియోగించే రోజుల్లో ఉంటుంది నెలకొని రోజు ఆ రోజు ఆ ఇత్తడి గరుగుడు నెరుస్తూ ఉండాలి ఇత్తడి నడుస్తుందని ఇత్తడి సగ్గిపోయి ఉంటుంది అదే నెరుస్తూ ఉండాలి దేవుణ్ణి దేవుణ్ణి శుభ్రంగా దేవుడు ఉంటాడు వెళ్తూ ఉంటాడు గరువులు ఆ ఇత్తడి జరువుని క్లిన్ చేయటానికి గంటలు పడుతుంది సార్ మంది మనుషులు ఇటు ఇటు ఇవన్నీ పెట్టి పెట్టి పెట్టి పూర్వం ఇప్పుడేమో కొత్త కొత్త సాధనాలు పెడుతుంటారు దాన్ని అలా తోని తోని తోని ఆ గరువులు గం చేస్తారు వాళ్ళు అనుకుంటారు సార్ జరువులు విష్ణువుని క్లీన్ చేస్తే విష్ణువు పూజ చేసిన ఏదో శుద్ధి చేసిన పుణ్యం వస్తుంది ఈ గరువు చేస్తే వచ్చింది అని దానికే కలిసి గరువు వచ్చేవారు దేవుళ్ళని క్లీన్ చేయడం అలాంటి పెట్టి మీరు మీ సంసార వాసనైజ్ చేయాల్సి ఉంటుంది ఎలా అయితే మీరు చాలా కష్టపడి భోగ అలవాటు చేసుకున్నారో అలాగే కష్టపడి వివేకాన్ని కూడా మీరు అభ్యాసం చేయాల్సి ఉంటుంది అని లోకం అంటే అందుకని కంటే కష్టమే కాదు యథా ఏ విధముగానైతే ఆ భోగవాసనలను అభివృద్ధి చేసుకున్నారో దాంట్లో అదే విధముగా అస్యా మనిషికి వివేక అతి ఆత్మ అనాత్మ వివేకము కూడా అభ్యాస అభ్యాసము చేయటం వలన విషదాయ చాలా స్పష్టము అభిచు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే భోగవాసన వల్ల నువ్వు ఎంత చేసి నెత్తికి పెట్టుకున్నామో ఇప్పుడు వగలాలి ఒగలటం ఆ దృష్టాంతం మనస్సులో పెట్టుకుని విష్ణు రైట్ కైండ్ ఆఫ్ వాసనను మీరు చేయాలి ఏమిటది వివేకం అంటే ఆత్మ అనాత్మ వివేకమును అభ్యాసం చేయాలి ఎంత అభ్యాసం చేయాలి చెయ్యండి మీరు ఈ భోగవాసనలను ఎంత అభ్యాసం చేశారో గుర్తు చేసుకోండి భోగవాసనలను ఎంత అభ్యాసం చేశారో గుర్తు చేసుకోండి నేను టీని అభ్యాసం చేశాను టీ ఎప్పుడు మొదలు పుట్టాను టీ అభ్యాసం చేయటం మొదలు పుట్టాను కాలేజీలో టీ తాగి పరీక్ష పేపర్ ఉండవని పెద్దవాళ్ళు చెప్పినారు టీ తాగి చదివినా టీ తాక్కుండా చదివిన ఎఫెక్ట్ ఒక్కటే ఒకటి నువ్వు టీ తాగి ఒంటి గంట దాకా చదివి ఆరు గంటల దాకా నిద్రపోతావు మామూలుగా పదింటికి అంటే అంతే టైం టైం సేవింగ్ అవుతుంది ఎఫెక్ట్ ఇంకా ఉంటుంది ఈవెన్ ఉపయోగించుమో అది పెద్దలు చెప్తుంది కానీ మనకి అది బుద్ధి రాల్సి అడ్డ వాసన అట్టి వాసన అభ్యాసం చేసి చేసి చేసి ఇంకా దాంట్లో ఈటిఆర్టీ గతీఓపిఆర్టీ అంత వాళ్ళ ఇలాంటి ఇంటర్నేషనల్ టీ పరిశీలించి మీరు అన్నింటిలోకి సలానా చాలా గొప్పది అని తేల్చుకునే టైం కి అూట్ అందరం మానేస్తున్నారు విధులు పెట్టేశారు కాబట్టి యాభై సంవత్సరాలు అభ్యాసం చేసిన తిని ఓ నెల రోజుల రెండు నెలలో అభ్యాసం చేసి విడుదల పెట్టడం అలాగే ఇంత దృష్టాల్లో చెప్పాను అనుకో ఏదో దృష్టానం ఆ టైంకి గుర్తికే ఎదుటి వస్తే సో అదే విధంగా భోగవాసనలో అభ్యాసం చేసి చేసి చేసి ఉన్నారు మనుషులు భోగవాసనలో అభ్యాసం చేయాలంటే దేహాభిమానము మనస్సుతోటి కాదాత్మ్యము ఉంటుంది నేను ఈ దేహము ఇంద్రియము ఈ మనస్సు నేనే భోక్తను అది భోక్తృత్వ వాసన అభ్యాసం చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దాన్ని రివర్స్ చేయాల్సి రివర్స్ ఏమిటి వివేకము అదేమిటి వివేకము నేను దేహము కాదు నేను మనస్సు కాను నేను కర్తను కాను నేను గోతము కాను అని అది వివేకము ఆత్మస్వరూపంలో కర్తృత్వములు ఉండవు దీన్ని అభ్యాసం చేయాలి దీనికి ఒక అభ్యాసం ఉంది నేను క్లాసులో గీత టారుగా కూర్చోండి నిటారుగా కూర్చొని కళ్ళు కూసుకుని చేతులు లూజ్ గా పెట్టుకుని బాడీ అంతా కూడా రిలాక్స్డ్ గా పెట్టుకోవాలి టైట్ గా అలా పెట్టుకుని అలవాక కళ్ళను మూసుకుని శ్వాసను గమనించాలి శ్వాసను సాక్షిగా దర్శిస్తుంది శ్వాసలో కొన్ని మార్పులు వస్తాయి దేవతలు ఒకటి శ్వాస లోపలికి బయటికి సాఫీగా నడుచుతూ అది ఫస్ట్ మార్పు కొంతకుండా ఉండి దానికి భిన్నంగా సాఫీగా నడుచుతూ సెకండ్ శ్వాస కొంచెం స్లో ఉంటుంది మామూలుగా కొంచెం షాలోగా ఫ్రాస్ట్ ఉంటుంది మీరు ఎప్పుడైతే సాక్షిగా దక్షం గతం ప్రారంభిస్తారు ఆ దక్షంతటానికి ఆ జ్ఞానానికి అంత శక్తి ఉంటుంది దానివలన శ్వాస వ్యక్తి అంతా కూడా స్లో ఉంటుంది దీన్నే శ్రీకృష్ణుడు ప్రాణాపానం సమోకృత్వ అభ్యంతర ప్రక్రియ కొంచెం స్లో అలాగా సాఫీగా శ్వాసను పీల్చి విరికి పెడుతూ పీల్చేపుడు నేను దేహము కాను విరికి పెట్టేప్పుడు నేను మనస్సు కాను అని తాను ఒక తాను చెప్పుకోవాలి వర్క్ చెప్పడం కాదు భావన అయితే నేను తీర్చేటప్పుడు నేను దేహము కాను దిష్ నేను మనస్సు కాదు నేను దేహము కాదు నేను మనస్సు కాదు మూడు సార్లు లేక ఐదు సార్లు అభ్యాసం చేస్తే సరిపడుతుంది ఐదు సార్లు చేద్దాం కూర్చుంది మెల్లగా కళ్ళను తెరవాలి ఐదు సార్లు సరిపడుతుంది అక్కడ ఎక్కువ కర్లేదు మీరు అక్కడంటే ఎక్కువ చేశారనుకోండి ఏదవుతుందో తెలుసినా ఆటోమేటిక్ అయిపోతుంది అంటే ఏంటి మీ నేను దేవుడు నేను మనస్సు కాను నేను దేవుడు కాను మాల పిచ్చినట్టు అయిపోతుంది మనసు ఉండదు మెకానిక్ లైఫ్ మెకానిక్ ఐపీ ఉపయోగం అంటే ఇగుజ్ వాటిని మెకానిక్ అవ్వకుండా చూసుకోవాలి ఏవో మంత్రాలు అడిగి మెకానిక్ లైఫ్ కూర్చున్నాయి ఇప్పుడు వాటిని మీరు ఎలాగో రివర్స్ చేయటం చాలా కష్టం కొన్నింటినీ మెకానిక్లు కాకుండా చూసుకోవాలి ఇప్పుడు చెప్పింది దాన్ని మెకానిక్లో కాకుండా ఆ ఫీలింగ్తో నేను దేహము కాను నేను మనస్సులు కాను అని నేను మూడు సార్లు లేక ఐదు సార్లు తెలిస్తే మీకే ఆ టైనా తెలుస్తుంది ఈ దునాట్ ఫీల్ సంసార ఫీలింగ్ ఉంటుంది ఆ టైంలో ఎంత దేవం ఉంటుందో రెండు నిమిషాలు ఉంటాయి ఆ రెండు నిమిషాల్లో సుఖ దుఃఖము కోపతాపాలు నాగులు దేహంలో ఏదైనా ఆరోగ్యం ఉంటే కూడా అది కూడా ఉంటుంది ఇది కూడా ఉంది ఎలా నైతికంగా పడుతుంది మళ్ళీ మీరు వివేకాన్ని వచ్చిపెట్టి దేహం దగ్గరికి వచ్చినప్పుడు మన ఎక్కడ సరిపోతుంది ఎక్కడ వివేకంలో అది అంత దానం అయిపోయింది అది కూడా పక్కనకి పోతుంది అన్నీ పక్కనకి పోతుంది ఎవరి కోపం ఉందనుకోండి ఆ కోపం పక్కన పోతుంది ఎవరి ఏమైనా ద్వేషం ఉందనుకోండి అది పోతుంది భయం ఉన్నప్పుడు నేను దేహము కాను నేను మనస్సు అది అభ్యాసం చేయొచ్చు చూడండి ఇలాంటిది కళ్ళు మూసుకునే ముందు చెప్తున్నాను కళ్ళు మూసుకునే అస్థి పనిచేయడం ధ్యానం దేహం ఈ దేహం ఇంకా ముందు చెప్పారు నేను దేహము అస్థి డాక్టర్ ఆఫీసులో లోపలికి వెళ్ళగాలి వస్తుందరూ వెళ్ళాడుతో ఉంది ఇప్పుడు తీసేశారు అస్థి పందిర ఓ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ వాతావరణం ఉంది ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ వాతావరణం హోటల్ వాతావరణం ఫైవ్ స్టార్ హోటల్ వాతావరణం కాబట్టి ఆ అస్థి పందిరం బొమ్మ ఎక్కడో ఓ బొమ్మ సంపాదించి ఈ ఐదో తరగతి కలలో ఎనిమిదో తరగతి కళ్ళు ఈ బయాలజీ పుస్తకంలో ఉంటుంది అస్థిబం బొమ్మ ఆ బొమ్మ దేవుడు హోమపక్షంగా అది చూసినప్పుడు ఓహో అది ఏమి చూస్తే ఓహో ఆత్మ అతను చూడగాలి ఆత్మ ఆత్మహోమంగా ఉంటాడు అస్థిబం చూడగానే అల్లా అభిశాసం లేదు ఇది ఒక అభ్యాసం వివేకా అలాగే ఇంకో ధ్యానం ఉంటుంది ఇప్పుడు ఎప్పుడైనా శ్మశానానికి వెళ్ళి ఉంటారు శ్మశానంలో బాడీలు పడినాయి ఆ టైం బూడికల్ ఎప్పుడైనా చూస్తుంటారు చూడని వాళ్ళు చూసినట్టుగా రిపోర్ట్స్ కొండే కోడ వాళ్ళకి పొందుడు కొలు కూడా లేవు ఆ భూమి కాయ అలాగే ఈ ఇప్పటి నుంచి పదేళ్ల తర్వాత కొన్ని బడ్జెట్ తక్కువ అనిపిస్తే కొన్ని ఇరవై ఏళ్ల ఇంకా అది చెప్పే చిన్న వైపు అనుకోవాలండి యాభై ఏళ్ళ తర్వాత మేము ఇష్టం ఇరవై అనుకో అప్పుడు బాడీ ఏమవుతుంది అంత అంత బీడిదవుతుంది అని ఆ బూడి కలిపి ఈ దేహము ఆ బూడిదవుతుంది ఈ దేహము ఆ బూడిదవుతుంది ఈ దేహము ఆ బూడిదవుతుంది అని మీరు ధ్యానం చేయాలి చిత్రం ఏంటంటే మూడు జనము ఎవడో అనుకో దేహము లేని అనుకుంటాడు తప్పని అనుకో ఈ దేహమే మూడుగా వేరే అప్పుడు మీరు ఆ దేహములకు సాక్షిగా ఉంటారు తప్ప మూడు ఎలా అయితే సాక్షియో దేహానికి కూడా సాక్షిగా ఉంటారు ఆ దేహమే నేను అహంకారం అమకారము కలిగిపోతాయి ఇలా మీరు అభ్యాసం